సంకీర్తన నాలుగు వందల పదిహేను పరగీన దివోగద్యపై సింహము వాడే పరమైన ఔభ నారసింహము చల్లని మేని సింహము దేవసింహము మెల్లని చిరునవ్వుల మేటి సింహము చల్లేటి ఊరుపులతో జయ బల్లిదుడై వెలసే సింహము నిత్యసింహము అలరు కొండలమీది ఆది కొడలసింహము పూర్ణసింహము రట్టడి ఊర్పుల ఆరడి సింహము జట్టిగొన్న దాసులకు शांत सिंह पट्टपू श्री वेंकट औ